కదా ఎల్లో ఉండి బయటకు వచ్చిన వాడినే విడుదల అనే మాట అడుగుతారు మీరు ఎప్పుడు రిటైర్ అయ్యారండి అని అడిగితే దాని అర్థం ఏంటి ఆయన సర్వీసులో ఉండి ఇప్పుడే బయటకు వచ్చాడు అలాగే మీరు మీకు విడుదల అధికద మోక్షము కాబట్టి విడుదల అంటే అర్థం ఏమిటి ఇక్కడ విముక్తి అంటే ఏమిటి అర్థము అంటే మీ స్వరూపము పుట్టుకకు గిట్టు పుట్టుక గిట్టుట పుట్టుటా గిట్టుట వీటికి అతీతమైనది అని తెలుసుకుంటే అదే విడుదల నేను పుట్టుట గిట్టుట వీటికి అతీతమైన నేను పుట్టలేదు నేను గిట్టబోటలేదు అని తెలుసుకుంటా మీరు లోకంలో చూడండి ఆ లోకంలో లౌకికులు ఎలా ఉంటారు నేను పుట్టాను అని గడబడి చేస్తాడు హడాబడి చేస్తాడు నేను గిట్టబోతున్నాను అనే ఒక దృఢ నిశ్చయంతో బతికేస్తూ అంతే దాన్నే బంధము అదే బంధము అక్కడ ఏమైపోయిందంటే దేహమునందు ఆత్మాభిమానం గట్టిగా పట్టుకుని ఉన్నారు ఇప్పుడు ఆత్మవిచారం చేయడం అంటే అక్కడ ప్రారంభమవుతుంది ఆత్మవిచారం మన వాళ్ళు అది విదిలిపెట్టి మిగతా ఆత్మవిచారం అంతా చేస్తూ ఉంటారు అక్కడ శుభవుతుంది ఏమైనా ఆత్మవిచారం ఏమో నేను పుట్టలేదు నేను గిట్టబోగొట్టలేదు అది అది ఎంత పెద్ద విషయం అంటే దాని అది ఎంత పెద్దదో నేను మీకు చెప్పలేను మీరే ఆలోచించి నిధిధ్యాసనం మీరే చేసుకుని మీరే దాన్ని అనుభవాన్ని తెచ్చుకోవాలి అత్యద్భుతమైన విషయం మీరు ఆలోచించండి నేను పుట్టలేదు నేను గెట్టబోను అన్నారనుకోండి అప్పుడు వాట్ విల్ బీ మై సెల్ఫ్ నేనేమైపోతాను ఇంతవరకు నేను ఇది నేనది నేనది నేను ఇది అని వీడు ఇంతవరకు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు తన గురించి తాను ఏ భావాలతో బతుకుతున్నాడో అవన్నీ ఏమవుతాయండి అవన్నీ కొరగానే అయిపోతాయి అప్పుడు ఒకప్పుడు భయం వస్తుంది అసలు మరి నేను పుట్టకపోతే నేను పుట్టనే లేదంటే మరి నేను ఎవరిని అన్నట్టు నేనేమిటి అన్నట్టు అనే ఒక విచిత్రమైన శంక నిర్మాణం అప్పుడు దానికి సమాధానం ఏమిటో తెలుసునండి నేను ఎవరిని అన్నమాట ఇప్పుడు నేను ఏమిటి దానికి సమాధానం ఏమిటంటే నేను ఫలానా అయ్యుండాలనే పిచ్చి నీకెందుకు నేను ఏమిటి అంటే అర్థం నేను ఏమిటి అనే ప్రశ్నలు నువ్వు వేస్తున్నావంటే ఐ ఆమ్ సంథింగ్ డిఫైనబుల్ అనే ఒక దృష్టి నుంచి నువ్వు ఆ ప్రశ్న వేస్తున్నావు యూఆర్ నాట్ సంథింగ్ దట్ కెన్ బి డిఫైన్ యూఆర్ నాట్ సంథింగ్ దట్ కెన్ బి ఆన్సర్డ్ యూఆర్ సంథింగ్ బియాండ్ ఆల్ దీస్ ఆకాశాన్ని పట్టుకుని ఆకాశం అంటే ఏమిటి అంటే ఏం సమాధానం చెప్తారు కాబట్టి అలాంటి ప్రశ్న అక్కర్లేదు ఆకాశం ఏమిటి అని ప్రశ్నించి సమాధానం చెప్పుకోదద్దని కానే కాదు ఆ ప్రశ్న అక్కడ ఇర్రెలవెంటే ఆ సమాధానము ఇర్రెలవెంటే సో యూఆర్ వెరీ ష్యూర్ దట్ యు ఆర్ సంథింగ్ ఆర్ సంబాడీ యూ మస్ట్ బీ సంథింగ్ యూ మస్ట్ బీ సంబాడీ అనే ఒక అసంశం ఒక దృఢ నిశ్చయం పెట్టుకుని మరి నేనేమిటంటారు మరి నేను పుట్టకపోతే నేనేమిటంటాను అనే ప్రశ్న ఉదయించేది నువ్వు ఏది కాదు బుద్ధి ఊహించదగ్గది ఏది నువ్వు కాదు నువ్వు ఏదైతే అది అయ్యి ఉంటావు వాట్ ఎవర్ యు ఆర్ యూఆర్ Only ఓన్లీ వన్ థింగ్ కెన్ బి ట్యా టోల్డ్ అబౌట్ యూ యూఆర్ అదర్ దాన్ దాట్ యు ఆర్ దిస్ యు That దాట్ అని చెప్పిది ఏమీ లేదు దట్ ఈస్ ది ఫిరేడం దట్ ఈస్ ది విముక్తి కాబట్టి ఆత్మవిచారం ఇప్పుడు కనుక నేను పుట్టాను మనం మన స్వరూపాన్ని విస్మరించి మన స్వరూపాన్ని తెలుసుకోలేకపోయిన కారణంగా మన గురించి మనం నేను పుట్టాను నేను ఈ కులం ఈ వర్ణం ఈ వర్గం ఇది అది పురుష ఎంతో అంటూ అనేకానేకముడైన అనాత్మ ధర్మములను తన ఎందు ఆరోపించుకుని కేవలము ఊహాపోహలు చేసుకుని ఆరోపించుకుని వీడు ఒక మర్త్యుడుగా బతుకుతూ ఉంటాడు మర్త్యుడు అంటే మరణశీలుడు మరణించటానికి ఎప్పుడైనా మరణించవచ్చు వీడు ఆ విధంగా బతుకుతూ ఉంటాడు అలాగా బతికేప్పుడు కూడా వీడు రాగద్వేషాలు బాగా పెంచేసుకుని ఈ అర్థకామాల వేటలో పడిపోయి మతం వీణి ఇంకా మరింత ధర్మము పుణ్యము స్వర్గము నరకము అనే ఒక మహాజాలంలోకి వీణి నెట్టివేస్తే వీడు లౌకిక బుద్ధితో అర్థకామాల జాలము జాలము అంటే వల వల చేపల వల ఉంటుంది చూడండి అలాగా ఎప్పుడైనా సముద్ర తీరానికి వెళ్ళారా సముద్ర తీరానికి వెళ్తే వాడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు ఓ రెండు పొలాలు పట్టుకుని ఆ వలల్ని ఇలా ఇలా అలుకుంటూ ఉంటారు ఇప్పుడు చూసారా మీరు చేపలవాళ్ళని అలా వల అల్లుకుంటూ ఉంటాడు వాడు అసలు సముద్రంలోకి పోతాడు సముద్రంలోకి పోతే మీకు కనబడినే కనపడ్డాం సముద్రంలోకి వెళ్లకుండగా వాడు గట్టి మీద ఉన్నాడు అంటే ఇక్కడో రాటా అక్కడో రాట పాతి ఈ వలని ఇలా దాన్ని పొడుగ్గా ఆరబెట్టి ఇలా ఇలా అల్లుకుంటూ ఉంటాడు ముళ్ళు వేసుకుంటూ మనిషి కూడా అంతే ఏదో వల ఈ కోరిక ఆ ఆస్తి ఈ సంపద ఆ భయం ఈ కర్మ ఈ పుణ్యం ఆ పాపం ఈ తీర్థయాత్ర ఈ అనిలాగా ఇలాగా వాళ్ళ అల్లుకుంటూ ఉంటాడు ఇది ఒక ఇట్స్ ఎ బ్యాడ్ డ్రీమ్ మర్త్యుడుగా ఉండి వీడు ఏది చేసినా అది వీడిని ఆ బంధంలో మరింత బంధించేదే తప్ప వాడిని వాడు వాడిని ఉపకరించేది కాదు కాబట్టి అర్థకామాలు ధర్మార్థకామా అనే త్రివర్గమంతా కూడా తను చిక్కుకునే వలని తానే అల్లుకుంటున్నాడు వీడు ఇంత భయంకరమైన బంధంలో వీడు చిక్కుకుని ఉంటాడు ఆ బంధం ఎంత భయంకరం అంటే వాడు ఆ బంధమని కూడా అనుకో ఇప్పుడు రోగిష్ఠువాడు రోగమును రోగమని కూడా వాడు తెలుసుకోకపోతే వాడు ఇంకా రోగం నుంచి ఎప్పుడు విముక్తుడవుతాడు ఆ రోగం వాడిని మింగేస్తుంది ఇది రోగము అని తెలుసుకుని దీనికి మందు వేసుకుంటే రోగం నుంచి బయటపడతాడు కానీ రోగాన్ని వాడు చాలా మంచిది ఉంటాడు ఇది నాకు చాలా లాభం కలిగించింది ఈ అనుకుంటే ఇప్పుడు ఈవేళ జ్వరం వచ్చింది నేను ఇంకా స్కూల్కి వెళ్ళక్కర్లేదు అనుకుంటాడు కూడా అమ్మ నాకు జ్వరం వచ్చిందని చెప్పేసి ఉత్సాహంగా వీళ్ళు పరిగెత్తి చెప్తాను ఎందుకు జ్వరం వచ్చిందంటే ఇంకా స్కూల్కి వెళ్ళక్కర్లేదు హోంవర్క్ చేయక్కర్లేదు స్కూల్కి వెళ్ళక్కర్లేదు వాడు వాడు ఏమవుతాడు వాడు అదేవిధంగా వీడు సంసారంలో ఉండి మనం అజ్ఞానం బంధంలో ఉన్నామని కూడా తెలుసుకోకుండా వీడు బతికేస్తుంటే వాడు ఎప్పుడు దాని నుంచి బయటపడే అన్నట్టు బయటపడనే పడింది ఈ సంసార బంధము నుంచి విముక్తికి ఒకే ఒక ఉపాయము ఆత్మవిచారము విచార మార్గం ఒక్కటే మార్గం మీరు విచారం కాకుండా కర్మ ఉపాసన తంత్రం మంత్రం యంత్రం అని పెట్టారంటే ఖర్చే అది విచారం ఒక్కటే మనిషిని రక్షించేటువంటి మార్గం ఎంక్వైరీస్ ది ఓన్లీ వే టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ బాండేజ్ కాబట్టి ఆ విచారంలో భాగము ఏమిటి శ్రవణమన ఇది ధ్యాసం వాటిని యథార్థతంగా మీరు నిర్వర్తించుకుని ఆత్మ ఆత్మ ఆత్మస్వరూపాన్ని సాక్షాత్కరించుకుని బంధ విముక్తులు కావాలి కానీ ఏవేవో పిచ్చి పిచ్చివన్నీ పెట్టుకుని వాడెవడో కుండలని లేవగొట్టాడు వీడు శక్తిని కింద తగిలించాడు లేకపోతే అక్కడేమో అదేదో ఉంది అక్కడ ఇది ఉంది అని వాటికన్నిటికీ ఏవో వాటి స్థానం వాటికి ఉంటుంది నేను వాటిని సుతరామో వాటి స్థానం లేదని నేను అన్నా ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఉంది స్టాక్ మార్కెట్కి ఆత్మ విచారానికి సంబంధం ఏమైనా ఉందా ఏమీ లేదు కానీ స్టాక్ మార్కెట్లో ప్లే చేసి వాటికి దాని ఇంపార్టెన్స్ ఏదో దానికి ఇవన్నీ అలాగే ఆయా సందర్భాల్లో వాటికి ఏదో కొంత విలువ ఉంటే ఉండు కాక కానీ ఆత్మస్వరూపానికి వాటికి ఏమీ సంబంధం లేదు ఇఫ్ అటాల్ అవి ఆటంకంగా నిలుస్తాయి తప్ప అవి మళ్ళీ ముందుకు తీసుకెళ్ళి మీకు అనే కావు మనిషి చాలా సింపుల్గా ఉండాలి జఠినం అయిపోకూడదు చాలా సింపుల్గా ఉండాలి నన్ను ఎవరో అడిగారు హృదయంలో అనాహత పద్మం ద్వాదశ పత్రాలు ఉంటాయి కదండి అదేమిటో మీకు తెలుసున్నాను అడిగారు నేను చదివాను దానికి ఇక్కడ పద్మ ఉంటుంది దానికి పన్నెండు రేకులు ఉంటాయి ఒక్కొక్క రేకు బీజాక్షరం ఉంటుంది ఈ సమాచారం అంత ఏదో ఉండి తంత్రశాస్త్రాల్లో ఉంటుంది ఎప్పుడో ఓ దఫాలో అవన్నీ నేను చూశాను నేను ఈయన ప్రశ్నకు సమాధానం చెప్తామా అని అనిపించి నేను ఏమన్నా నాకు తెలియదండి అవన్నీ నేనంత జిలమైన విషయాల్లో నాకు పరిజ్ఞానం లేదు ఏమైనా ఉంటే కూడా నేను మర్చిపోయినది అంటాను నాకు ఇంత మాత్రమే తెలుసు హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు ఆత్మ చైతన్య రూపంగా ఉన్నాడు ఇంతే తెలుసు ఇంకా నాకు అంతకు మించి ఇంకా నాకేమీ తెలియదు ఈశ్వర సర్వభూతానాన్ని హృదేశేర్జున తిష్టది అంతే తెలుసు తప్ప ఇంకా నాకేమీ తెలియదు ఈ జటిలత్వం ఈ కాంప్లెక్సిటీ నేను మళ్ళీ దాంట్లో దిగడం ఎందుకు ఆయన ప్రశ్నకి సమాధానం చెప్పి నా పాండిత్యాన్ని ఆయన చూపించడం అన్నట్టుగా కాబట్టి విచార మార్గము మార్గం ఇంకా వేరే మార్గము లేదు యదా ఏకత్వమేతాని తదాగ్ దర్శనం బ్రహ్మైకత్వ విషయం ప్రసీదతి న్యథ్రవణమాత్రేణ ఇది ఈ వాక్యాన్ని మనం ఏదైనా ఒక శిలాఫలకం మీద బంగారపు అక్షరాలతో రాయొచ్చు ఇప్పటికీ నాకాశ్చర్యం శ్రవణం గొప్పదా మననం గొప్పదా నిధ్యాసనం గొప్పదా అని విచారం చేస్తూనే ఉంటారు ఇప్పటికీ భగవద్గీత వస్తే జ్ఞానం గొప్పదా భక్తి గొప్పదా కర్మ గొప్పదా అని విచారం వేదాంతం దగ్గరికి వచ్చేటికి శ్రవణమన నిదిధ్యాసనాల మధ్య పోటీ పెట్టుకోవాలి కానీ శ్రవణ మన నిదిధ్యాసనాల మధ్య పోటీ ఏమిటయా ఏమి సందర్భం ఇది అంటే ఏమైపోయిందంటే పోస్టు శంకరా లిటరేచర్ అని ఒకటి ఉంది ఆ పేరుతోటి ఆ సచిదానందేంద్ర సంయమేంద్రులు పెద్ద యుద్ధమే మొదలెట్టాడు ఆయన ఆయన యుద్ధం ఏదో ఆయనకో ఎజెండా ఉండే ఆ యుద్ధం మొదలుపెట్టాడు ఆయన అది కాబట్టి ఆ సెన్స్లో మనం వెంట పడాల్సిన అవసరం లేదు కానీ ఆయన చేసిన ఆ దండయాత్రలో కొంత సత్యం లేకపోలేదు పోస్టు శంకరా లిటరేచర్ అని ఒకటి ఉంది శంకరాచార్యులు తరువాతి కాలంలో వ్యాఖ్యాతలలో వివరణాచార్యులు తర్వాత భామతి భామతీకారుడు వాచస్పతి మిశ్రుడు ఇవి రెండు మార్గములుగా వీళ్ళు వ్యాఖ్యానం చేస్తారు వివరణాచార్యులు అంటే పద్మపదాచార్యులు రాసినటువంటి పంచపాధిక అనే ఒక గ్రంథం ఉన్నది దాని మీద వివరణ ఇంకొక ఆచార్యుల రాశారు నాకు పేరు కూడా గుర్తులేదు ఆయన శ్రవణానికి ప్రాముఖ్యాన్ని ఆ ప్రాముఖ్యం యువటంలో ఆయన తాత్పర్యం యువటం నాకు తెలుసు ఏమిటంటే శ్రవణము ఇప్పుడు చూడండి మీరు ఆత్మసాక్షాత్కారం ఉంటే గురువు శిష్యుడు అని మీరు ఫోకస్ అంతా గురువు శిష్యుడు మీరు పెట్టారనుకోండి అప్పుడు మీరు దేనికి ఫోకస్ ఎక్కువ ఇస్తారని శ్రవణానికి ఇస్తారా మననానికి ఇస్తారా అవునా ఎందుకంటే మననంలో గురువు ఉండడు ఇంటి దగ్గర కూర్చొని మననం చేస్తారు నిధి ధ్యాసనంలో గురువు ఉండడు ఇంటి దగ్గర కూర్చుని ధ్యానం చేస్తారు వీళ్ళ బెంగ ఏమిటంటే ఈ గురూడం గురూడమ్ అని ఒక ఒక వాసన ఒక మానసిక స్థితి దాన్ని నేను మంచి చెడు నేను అంటలేదు ఒక థింకింగ్ ఆ మైండ్ని మూవ్ చేసేటువంటి ఒకటి ఉంటుంది గురూడం సో నేను గురువుని వీళ్ళు నాకు శిష్యులు పెద్ద సమస్య మరి అలాగే అది లేకుండా ఉండొచ్చు అంటయా ఉండొచ్చు ఉండాలి ఉండొచ్చేవి ఉండాలి సో ఈ గురువు ఏం చేస్తుందంటే గురువు శిష్య గురు శిష్య గురు శిష్య ఇంకెంతసేపటికి గురు శిష్య అప్పుడు ఏమైపోతుంది మీకు శాస్త్రాన్ని కూడా ఆ మోళ్ళులోకి ఫిట్ చేయాలి ఆ మోళ్ళులోకి ఫిట్ చేయాలంటే మీరు మనన నిధిధ్యాసనాలని ఫోకస్ చేస్తే ఈ గురు శిష్య ఇది కొంత వీక్ అయిపోతుంది అందుకోసం దీన్ని బలంగా నిలబెట్టడం ఒక ప్రయోజనం శ్రవణాన్ని పెద్ద స్థానం ఇవ్వటం మనన నిధ్యాసనంలోనూ నిరాదరణ చేసి పాయింట్ దాకా శ్రవణం ఒక్కటే చాలు అనే లెవెల్ దాకా ఎవరైనా అలా మాట్లాడుతున్నారంటే ఈ గురూడంలో అర్థం నెంబర్ వన్ ఇంకొక సమస్య ఈ గురూడమ్ అన్నది మరీ సంసారం సంగతిది కొంచెం శాస్త్రీయమైన దృష్టికోణం ఇంకొక కండిషన్ ఇంకొకటి ఉన్నది చాలా బలమైన కండిషన్ ఏటో తెలుసున్నాండి వేదం ప్రమాణం వేదము అంటే ఏమిటి శబ్దం శబ్దం ప్రమాణం నీకు శబ్దం వల్ల సాక్షాత్కారం కలుగుతుంది అంటే ఎక్కడ కలుగుతుంది మననంలో కలుగుతుందా నిధ్యాసనంలో కలుగుతుందా శ్రవణంలో కలుగుతుందా శ్రవణం మననంలో నిధిధ్యాసనంలో శబ్దం ఉండదుగా శబ్దం ఎక్కడ ఉంటుంది శ్రవణంలో ఉంటుంది కాబట్టి శ్రవణమే సాధ కాబట్టి వీళ్ళు శబ్దము యొక్క కండిషనింగు శబ్ద ప్రమాణము యొక్క కండిషనింగు శబ్ద ప్రమాణాన్ని గురించి శంకర్లు చాలా మంచి మంచి మాటలు చెప్పారు అవేం పట్టించుకోరు ఇంకా శబ్ద ప్రమాణము అనే కండిషనింగు గురు యొక్క కండిషనింగు ఈ రెండు కలిసి శ్రవణమునకే ప్రాధాన్యము అని అంటారు విల్ బి సర్ప్రైజ్డ్ శ్రవణం వల్ల మోక్షం వస్తుందని చెప్తారు ఇక్కడ అని మళ్ళీ ఈ మంత్రమే కొట్టేస్తారు ఆత్మవారే శ్రోతమ్య మరి మంతవ్య పక్కన ఉంది కదా అంటే శ్రవణం మీకు వర్క్ కాకపోతే మంతవ్య అది కూడా వర్క కాకపోతే నిధిధ్యాసితవ్య ఎప్పటికైనా శ్రవణమే అని అలాగే దాన్ని వర్కౌట్ చేసుకొస్తారు అది వీ అప్రిషియేట్ శ్రవణంలో ఉండే సౌందర్యాన్ని మనం అప్రిషియేట్ చేస్తాము కానీ శంకరులు ఏమంటున్నారంటే శ్రవణం గొప్పదా మనణం గొప్పదా నువ్వు వ్యాఖ్యానం చేసినంతసేపు నీకు ఆత్మసాక్షాత్కారం కలగదు ఎందుకంటే ఎప్పుడు ఆత్మసాక్షాత్కారం కలుగుతుందంటే ఎప్పుడు నువ్వు సరైన మార్గానికి వచ్చావంటే శ్రవణ మన నిదిధ్యాసనములు అవి విడివి ఆరంభంలో మూడు మార్గములుగా మూడు సాధనలుగా ఉన్నా అవి మెర్జైపోయి మీకు శ్రవణమే నిదిధ్యాసనం అయిపోతుంది శ్రవణం అయిపోతుంది అవన్నీ మెర్జైపోయి ఒక యూనిఫైడ్ విజన్ ఆఫ్ వన్నెస్ మీకు వచ్చినప్పుడే మీకు ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది అని ఇప్పుడు మీరు శ్రవణం చేస్తున్నారనుకోండి ఇప్పుడు నేను అంటూ ఉంటాను ఈ క్లాసు నిదిధ్యాసనా క్లాస్ అంట అంటే ఏమన్నమాట క్లాస్ అంటే శ్రవణం మరి నిధిధ్యాసనా క్లాస్ అంటే శ్రవణం నిదిధ్యాసనా క్లాస్ అంటే ఏమన్నమాట అంటే నేను ఏ శ్రవణం అయితే ఇప్పుడు మనం చేస్తూ దాంట్లో నిరుధ్యాసన కలిసిపోయి ఉన్నది తర్వాత మననం క్లా ఇది మననా క్లాస్ అండి అంటే దాంట్లో మననం కలిసిపోయి ఉన్నది మీరు మెడిటేషన్ నిరుధ్యాసనం చేస్తూ ఉంటారు గైడెడ్ మెడిటేషన్ చేస్తూ ఉంటారు అక్కడ ఆ శ్రవణం వెళ్ళి నిరుధ్యాసనంలో విలీనమైపోయినది సో ఈ విధంగా ఈ మూడు సెపరేట్ డిపార్ట్మెంట్స్ వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్ లాగా కాకుండా అవి ఒకదాంట్లో ఒకటి కలిసిపోయి ఒక ముద్ద కింద అయిపోయి ఏకత్వాన్ని ఎప్పుడైతే పొందాయో అప్పుడు వీడు ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతారు తెలుసు కదండి ఆయన అదేంటున్నారు చూడండి ఇది సరిగ్గా ఇదే ఇదే మీమాంస భగవద్గీతలో కూడా ఉంది కర్మ గొప్పదా భక్తి అని అడిగారు అడిగితే మహాత్ములు చెప్పారు ఒక అమ్మగారు ప్రేమగా వంట వండి భోజనం పెట్టారు ఏమండి ఇప్పుడు ఆమే ప్రేమగా వంట వండి ప్రేమగా అనే మాకు ఉండాలి ఆవిడ చికాకుపడితో సర్లే ఈ గోడ ఎప్పుడు ఉండిదే అన్నట్టుగా కాకుండా ప్రేమగా వంట వండి భోజనం పెట్టాలి రుచికరమైన భోజనం పెట్టాలి అది కర్మయా భక్తియా జ్ఞానమా దాంట్లో అన్నీ ఉన్నాయి కర్మ ఉన్నది ఆమె పొయ్యి వెలిగించి కష్టపడేయాలి తర్వాత ప్రేమ అంటే భక్తి అది ఉన్నది తర్వాత జ్ఞానం ఉంది జ్ఞానం లేకపోతే వంట ఎలాగా జ్ఞానం ఉంది జ్ఞానం లేకపోతే వంట ఎలా ఉంటుందంటే అది తినలేము అదే చక్కగా తెలిసి ఉండాలి ఎలా వండ ఉండాలి అని సాన్ని స్పష్టంగా తెలిసి ఉండాలి జ్ఞానం ఉంటుంది కాబట్టి కర్మాభక్తి జ్ఞానము ఇప్పుడు ఆ వంట ఆమె ప్రేమతో చేసిన వంటలో కర్మాభక్తి జ్ఞానములు మేము కలిసిపోయాయి అంతే అదే కర్మాభక్తి అదే భక్తి అదే కలిసిపోయాయి అంతే విడదీయలేదండి ఇదిగో ఇది కర్మ ఇది భక్తి ఇది జ్ఞానం విడదీయలేదు ఏది కర్మ ఏది భక్తి ఏది జ్ఞానం అన్నీ కలిసిపోయేదంట్లు అదేవిధంగా జీవితంలో కూడా కర్మ భక్తి జ్ఞానాలు అన్నీ ఏకమైపోతాయి అలా ఏకమైపోయినప్పుడే వాడికి భగవద్గీత యొక్క తత్వం అర్థమైనట్టు అదేవిధంగా శ్రవణ మన విధి ధ్యాసనములు వాటిలో ఒక ఐక్యం వచ్చేస్తుంది యదా ఏకత్వమేత అని ఉపగత అని ఈ మూడు కూడా ఏకత్వాన్ని పొందేస్తాయి అంటే మీరు శ్రవణం చేస్తూ ఉంటే ఆ శ్రవణంలోనే మీరు ఆ మనస్సు విలీనమైపోయి ప్రజెన్స్ సద్రూపంగా మీరు నిలిచిపోతారు శ్రవణ సమయంలోనే నిధుధ్యాసనంలో కూడా మీకు ఆ శ్రవణంలో చేయ విన్న వాక్యాలు అలా బుర్రలో రింగు రింగు ఉంటాయి వాటి మీద నిధుధ్యాసనం చేస్తారు కాబట్టి నిదిధ్యాసనంలో శ్రవణం కలిసిపోతుంది శ్రవణంలో నిదిధ్యాసనం కలిసిపోతుంది వాటి రెండింటిలో మననం విలీనమైపోతుంది ఆ రకంగా వాటికి మధ్యన పరస్పరము ఉన్న భేద దృష్టి పోయి అవి ఒకటైపోతాయి యథా ఏకత్వమేత అని అప్పుడు యథార్థ సమ్యగ్ దర్శనం సమ్యగ్ దర్శనం అనే మాట శంకరాచార్యుల యొక్క పాపులర్ ఆయన యొక్క ఫేవరైట్ ఫ్రేజ్ అది అంటే పరమార్థ సాక్షాత్కారము అనర్థం యథమైన ఆత్మతత్వము అనుభవమునకు వచ్చుట అటువంటి సమ్యగ్ దర్శనం అది ఏ రూపంగా ఉంటుందంటే బ్రహ్మైకత్వ విషయం ఇప్పుడు బ్రహ్మైకత్వ విషయం అంటే నేను జీవుడు ఆయన దేవుడు చూడండి ఎప్పుడైతే నేను జీవుడు ఆయన దేవుడు అన్నాడో వీడో వ్యక్తి ఆయన వ్యక్తి అయి కూర్చున్నాడు చూడండి ఆయన అంటాడు ఆయన అనకపోతే వ్యక్తి కాకపోతే ఆయన ఎలా అంటారు ఆయన ఆయన ఎప్పుడైతే అన్నారో ఆయన వ్యక్తి అయిపోయాడు వీడో వ్యక్తి అయిపోయాడు మీకు ఈ వ్యక్తిత్వం ఎప్పుడైతే బలపడిపోయిందో అప్పుడు ఏకత్వం కష్టమవుతుంది ఎందుకంటే ఈ వ్యక్తిత్వం చుట్టూ అనేక విశేషణాలు వీడు విడి తన చుట్టూ అల్లుకుంటున్న విశేషణాలకి విశేషణాలని పోలిన విశేషణాలు ఆయన ఆ దేవుడనే వ్యక్తి చుట్టూ అల్లిపెట్టుకుంటున్నాడు ఇప్పుడు ఈ రెండు విశేషణ రెండు వ్యక్తిత్వాలు అక్కడ అలా ఫిక్స్ అయిపోయి ఉంటాయి అలా ఫిక్స్ అయిపోయిన వ్యక్తిత్వాలలో మీకు ఏకత్వం సిద్ధించనే సిద్ధించదు ఓ మహారాజు పల్లకీలో వెళ్తున్నాడు పక్కనే దారి పక్కనే ఓ రైతు నేల దున్నుకుంటున్నాడు పొలం దున్నుకుంటున్నాడు మహారాజు పలకి ఆపి రైతు దగ్గరికి గట్టి మీదకి నడుచుకుంటూ వచ్చాడు మహారాజుని చూసి రైతుకు అంగారపే నమస్కారం మహారాజా అది పాదాభివందనములని చేశాడు అప్పుడు మహారాజు అడిగాడు నువ్వెవరు అని అడిగాడు నేను భేద రైతును బాబాయా అన్నాడు మరి నేనేవాడినిదా అంటే మీరు మహారాజు మహారాజా సరే బా నేను నీ తలపాగా తీసి చేతిలో ఉన్నటువంటి ఆ ఎద్దుని తోలే కర్ర ఉంటుంది అది పక్కన వారే మొహం తుడుచుకు శుభ్రంగా చెమట అది లేకుండా ఆ తలపాగా తీసి పక్కన పెట్టాడు తర్వాత హలము అంటే నాగలి పట్టుకోకూడదు రుచి గట్టి మీద నిలపడం ఆయన నిలబడ్డాడు రైతు ఈ మహారాజు ఏం చేశాడంటే తన ఉష్ణీషం అంటే కిరీటం తీసి పక్కన పెట్టాడు పెద్ద ఖరీదైన అంగీ ఒకటి ఉంది అది తీసి పక్కన పెట్టాడు ఆయన కూడా పంచ ఒకటి ఇలా మడత కింద వేసి ఆయన కూడా రైతు పక్క నిలబడ్డాడు నిలబడి ఇప్పుడు చెప్పు ఇప్పుడు నువ్వెవరో నేనేవరో చెప్పమని అంటే మన ఇద్దరం మనుషులమే బాబాయా కాబట్టి జీవుడు దేవుడు అంటే అలాగే ఉంది ఇప్పుడు నువ్వు నువ్వు తెలివైన వాడివే కదా తెలివి తెలివి గలవాడువే కదా అయ్యో తెలివి కాకపోవడమేమి తెలివి ఉండబట్టే కదా వీడు దేవుడు నేను జీవుడు అని తెలిసింది నేను తెలివి దేవుడు తెలివి గలవాడు అంటావా లేకపోతే దేవుడు జడ అంటావా చేతనం అంటావా అంటే దేవుడు జడ వెళ్ళవుతాడు జడల్లో దేవుడిని భావన చేస్తున్నామంటే దేవుడు కూడా చేతనుడే తెలివి గలవాడే దేవుడు జ్ఞానస్వరూపుడుగా దేవుడికి తెలివి లేదు ఆయన బండరాయని అండగదా మరి దేవుడు తెలివి అయితే నువ్వు తెలివి అయితే ఆ తెలివికి ఈ తెలివికి తేడా ఎక్కడి నుంచి వచ్చింది ఆయన గొప్ప తెలివి నాది అల్పమైన తెలివి ఇందాక చెప్పాను మహారాజు గారు రైతు అలా ఎందువల్ల గొప్ప అంటే ఈ జగత్తుకంతకీ కూడా వ్యాపించి ఉన్న తెలివి నీది అల్పమైన తెలివి ఎందుకు ఈ దేహానికి పరిచ్ఛిన్నమైన తెలివి సపోజ్ అక్కడ జగత్తు మిథ్య కల్పన ఇక్కడ దేహం మిథ్య కల్పన అప్పుడేమవుతాయి ఈ తెలుగులు ఏకమవుతాయి కాబట్టి నువ్వు జగత్తనే ఒక సమష్టిని కల్పించి ఆ సమష్టికి ఈశ్వరుడికి కనెక్షన్ పెట్టి దేహమునే ఒక పరిచ్ఛిన్నతను కల్పించుకుని ఈ పరిచ్ఛిన్నత నాది అని వీడు ఇక్కడ ఫిక్స్ అయి కూర్చొని జీవుడు వేరు దేవుడు వేరు ఉంటాడు అంతే కదా ఎలాగంటే ఘటాకాశము మఠాకాశం మఠాకాశం పెద్దది ఘటాకాశం చిన్నది ఘటాకాశం చిన్నది ఎందుకైంది ఘటాన్ని బట్టేయి మఠాకాశం పెద్దది ఎందుకైంది మఠాన్ని బట్టేయింది ఒరిజినల్ ఆకాశంలో పెద్ద లేదు ఒకే ఒకే ఆకాశంలో పెద్ద చిన్న నువ్వు కల్పించావు ఆ సందర్భాలను బట్టి ఆ కల్పనలని ఆ పెద్ద చిన్న కల్పనలని తీసి పక్కన పెట్టేవనుకో ఇప్పుడు ఎన్ని ఆకాశాలు ఉన్నాయి అద్వయమైన ఆకాశము ఒక్కటే కదా సరిగ్గా ఆ చైతన్యమునందు ఈశ్వరుడు అని ఒక కల్పన జీవుడు అని ఇంకొక కల్పన నేను ఏదో ఎక్కడి నా స్వంతం ఏదో చెప్తున్నానని అనుకుంటున్నారా అలా అనుకోకండి సుమా నేను శాస్త్రాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేసి మీకు చెప్తున్నాను ఓకే ఎందుకంటే ఈశ్వరుడు అని ఒక కల్పన అనేప్పుడు మీరు కంగారు పడకూడదు సో ఈశ్వరుడు అని ఒక కల్పన అంటే జగత్తుకంతకీ అధిపతి జీవుడు ఇంకొక కల్పన అంటే ఈ ఘటాకాశం అనమాట మఠాకాశం ఘటాకాశం అసలు ఆకాశాన్ని విస్మరించినప్పుడు మాత్రమే ఈ ఘటాకాశ మఠాకాశాలు రెండు విడివిడిగా ఉంటాయి ఈ అసల ఆకాశం మీరు తెలుసుకుంటే ఈ ఘటాకాశం దాంట్లో కలిసిపోతుంది మఠాకాశం కూడా కలిసిపోతుంది అది నిలబడదు దాన్నే బ్రహ్మైకత్వం అనమాట బ్రహ్మైకత్వ విషయం సమ్యగ్ దర్శనం ఇప్పుడు మీరు చెప్పండి ఆకాశము అద్వయము అన్నది సమ్యక్ దర్శనమా లేక ఆకాశంలో రెండున్నాయి ఒకటి ఘటాకాశం ఇంకోటి మఠాకాశం ఏది సమ్యగ్ దర్శనం ఆకాశము అద్వయము మరైతే ఘటాకాశం మఠాకాశాన్ని ఇప్పుడు మఠాన్ని కూలగొట్టేయాలా ఘటాన్ని పగలగొట్టేయాలా ఏమీ చేయక్కర్లా ఘటం అలా ఉంటుంది మఠం అలా ఉంటుంది ఘటాకాశం చిన్నదిగాను మఠాకాశం కనబడుతూ ఉంటుంది కూడాను కానీ ఇప్పుడు మీరేమి డిస్టర్బ్ చేయనక్కర్లా మీరు తెలుసుకోదలుచుకుంటే మటుకు ఆకాశము అద్వయము అని తెలుసుకోవాల్సి ఉంటుంది దానికే సమ్యక్ దర్శనము అని పేరు అదే ఆకాశం యొక్క యథార్థ జ్ఞానం మీరు మఠాకాశం ఘటాకాశం అంటూ ఉన్నంతసేపు ఆకాశం యొక్క యథార్థ జ్ఞానము మీకు కలుగనే లేదు అది సమ్యగ్దర్శనం అటువంటి సమ్యగ్ దర్శనమునకు సంబంధించి బ్రహ్మైకత్వ విషయం సమ్యగ్ దర్శనం బ్రహ్మైతత్వ విషయం అంటే బ్రహ్మ జీవ ఒక్కటి అది సమ్యగ్ దర్శనము అటువంటి సమ్యగ్ దర్శనము ప్రసన్నమగును ప్రసీదతి ప్రసీదతి అంటే విమలమగును ఇప్పుడు అద్దాం మీద ఉన్న మురికంతా తీసిస్తే ఏమవుతుంది అద్దం ప్రసన్నంగా స్వచ్ఛంగా అయిపోతుంది అలాగే ఈ భేద కాలుష్యం మన బుద్ధి నుండి ఉండే భేద దృష్టియే కాలుష్యం ఎప్పుడైతే ఆ భేద దృష్టి తొలగిపోయిందో శ్రవణ మననాన్ని నిధ్యాసనముల వలన ఆ బుద్ధి విమలమైపోయి ఆకాశములే ఏకత్వ సాక్షాత్కారము సంజగ్దర్శనము వీడికి కలుగును ఆ ఏకత్వం ఎలా ఉంటుందో తర్వాత శ్లోకంలో రాబోతోంది వస్తాం మనం ఇంకా దానికి టైం పడుతుంది కొంచెం కాబట్టి ఈ విధంగా నాణ్యథా శ్రవణమాత్రేణ ఈ విధంగా మనన నిదుధ్యాసనములతోటి సపోర్టు పెట్టుకుని శ్రవణము మననము నిదుధ్యాసనములోనేవి మూడు వేరు వేరు కాదు వాటి ఒక ఏకత్వము మనము దర్శించాలి అనేటువంటి దారిలో వీడు నడవకుండా శ్రవణం జాలి అండి శబ్దం అండి గురువు అండి అని అలా పెట్టేసుకుని శ్రవణం వల్లనే మోక్షం వచ్చేస్తుంది మరి ఇంకా రాలేదంటే ఏవో ప్రతిబంధకాలు ఉన్నాయని హీజ్ వెయిటింగ్ ఫర్ మోక్ష ఈజ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ మోక్ష శ్రవణం చేసుకుంటూ వెయిటింగ్ ఫర్ మోక్ష ఆ రకంగా ఏమైపోతుందంటే ఆశ్రమాలు నడుస్తూ ఉంటాయి గురువులు ప్రశస్తిని పొందుతూ ఉంటారు శిష్యులకి మానసికమైన పరాధీనత నడిచిపోతూ ఉంటుంది ఏమీ సిద్ధించదు ఇట్ ఈజ్ ఎ డిస్సర్వీస్ టు ద స్టూడెంట్స్ ఎందుకంటే వాడు అలా వెయిటింగ్లో పడిపోతాడు వాడు వెయిటింగ్లో ఉంటాడు శక్తిపాతం కోసం వెయిటింగ్లో ఉన్నట్టుగా వెయిటింగ్లో వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి టికెట్టుకొని వెయిటింగ్లో పెట్టుకోండి వెయిటింగ్లో ఎప్పుడో ఎప్పుడు వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఎప్పుడంటే వెయిటింగ్లో ఉంది వెయిటింగ్ లిస్ట్లో ఉంది అలా చాలా దురదృష్టకరమైనటువంటి అప్రోచ్ అంటే వేదాంతంలో ఎన్ని సూక్ష్మాలు ఉన్నాయో మీరు గమనించండి అబ్బో ఇది చాలా పెద్ద సమాచారం వెరీ బిగ్ థింగ్ డీటెయిల్స్ అంటే దీంట్లో ఒక సమస్య ఏమిటంటేనండి మీరు ఆలోచించే శైలి ఒక పద్ధతి ఉంటుంది ఫీల్ అయ్యే పద్ధతి ఒకటి ఉంటుంది ఫీలింగ్ ఆలోచించడం ఒకటి ఫీల్ అవడం ఇప్పుడు దేహం ఉందనుకోండి దేహమే నేను అని ఫీల్ అవుతారు దట్ ఈజ్ హౌ యూ ఫీల్ అని దాన్ని ఆలోచించడం ఎలా ఉంటుంది ఇగో ఈ డబ్బు మనం పోగేసినట్లయితే మనకు అనుకూలంగా ఉంటుంది అని ఆలోచిస్తారు ఇది ఆలోచన ఇది ఫీలింగ్ మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే మీరు ఫీల్ అవుతున్న విధానాన్ని పరిశీలించాలి మీరు ఆలోచించేటువంటి విధానాన్ని పరిశీలించాలి స్టాక్ అసెస్మెంట్ చేసుకోవాలి నా ఆలోచనలు ఎలా ఉన్నాయి నా ఆలోచనల్లో కామనలు భయాలు బెంగలు ఏ మేరకు పోగుపడి ఉన్నాయి దేహాభిమానము దేహం నందు ఒక వెర్రి మమకారము ఎంతవరకు నేను కలిగి ఉన్నాను ఈ ఇల్లు వాకిలి ఈ ధన కనక వీటి ఎందు ఇది నాది అనేటువంటి అభిమానము నాలో ఎంత లోతుగా ఉన్నది ఇదంతా కూడా పరిశీలించాలి ఇచ్చారు మనలో నిసర్ కూర్చొని ఇదంతా పరిశీలించాలి మనం ఏం చేస్తాం శ్రవణంలో ఇంకో దోషం ఉన్నది అంటే చేయకూడదని పొరపాటు చేస్తూ ఉంటాం శ్రవణంలో అది ఎలాగంటే వీ లిజన్ టు ది న్యూ అండ్ అబ్జార్బిట్ ఇన్ టు ది ఓల్డ్ అని అదో అదొక ఫార్ములా అంటే మీరు ఎవరో కొన్ని భావాలు పెట్టుకుంటారు భావాలు పెట్టుకుని ఆత్మకర్త భోక్త అని నేను ఆత్మ అంటే నేనే నేను కర్తను భోక్తను అని ఒక నిశ్చయం చేసుకుని వచ్చి క్లాసులో కూర్చుంటారు నేను కర్తను భోక్తను ఇంటి దగ్గర కర్తగా ఉండి భోక్తగా ఉండి క్లాస్కి వచ్చి కూర్చుంటారు క్లాస్లో పాఠం ఏమిటి ఆత్మకర్త కాదు భోక్త కాదు గీతా క్లాస్ అలాగే ఉంటుంది ఆత్మానం అకర్తారం యశ్వశ్యతి ఎవడైతే ఆత్మకర్త కాదని తెలుసుకుంటాడో వాడే యథార్థంగా తెలుసుకున్నవాడు అని అలా ఉంటుంది సో నేను కర్తను కాదు భోక్తను కాదు అది పాఠం పాఠనం అయిపోయి అలా అడుగు ముందుకు గేటు దాటిన వెంటనే కాలర్ పట్టుకుని చొక్కా కాలర్ పట్టుకుని ఎరా నువ్వు కర్తవా భోక్తవా అని ఏం చెప్తాడు వీడు నేను కర్తను భోక్తను అని చెప్తాడు కర్తవో భోక్తవు అయితే మరి ఇప్పుడు ఇంతదాకా గంటన్నర విన్నావు కదా పాఠం ఈ అకర్త భోక్త ఆత్మ అది ఏమైపోయింది అది అది ఏమైపోయిందంటే మోల్డ్ భావజాలలోకి ఇంకిపోయింది ఇది ఎలాగంటే మురి గుంటలో మురి గుంటన్నాను మరోలా అనుకోకండి మురికి గుంటలో సెంటు సీసా ఉంచారనుకోండి ఏమవుతుంది ఆ సెంటు ఆ మురికిలో కలిసిపోయింది అలా ఉండకూడదు శ్రవణం అంటే మరి శ్రవణం ఎలా ఉండాలి ఎలా ఉండాలి అదే దృష్టాంతం తీసుకోండి ఎలా ఉండాలంటే నేను కర్తనే భోక్తనే క్లాస్కి వచ్చాను క్లాసులో ఆత్మానం అకర్తని ఎఫశ్యతి సపశ్యతి ఎవడైతే ఆత్మస్వరూపము కర్త కాదని తెలుసుకుంటాడో వాడే యథార్థ దర్శనం గలవాడు సరే ఇదేదో చాలా విడ్డూరంగా ఉంది అవును మనం గమనించదగ్గ విషయం ఇది కొంత రివల్యూషన్గా ఉంది కదా పాఠం అందుకోసం గడప దాటుతాడు గడప దాటి కాలర్ పట్టుకుని కర్తవా భోక్తవా అంటే ఏమోనండి ఆలోచించాలి ఏటో అలా అనిపిస్తోంది మరి శ్రీకృష్ణుడు చెప్పింది చూస్తే ఇంకోలా ఉంది ఆయనేమో గంటన్నరసేపు నువ్వు కర్తవు కావు భోక్తవు కానింతపుడు ఉపన్యాసం చెప్పాడు దాని నిండా బోల్ యుక్తులు చెప్పాడు ఆ యుక్తులు మరి విన్నంతసేపు బాగానే ఉన్నాయి అనుభవంలోకి రావడంలో ఇబ్బందులు వస్తున్నాయి నేను దీన్ని కొంత పరిశీలనకు పెట్టాల్సిన విషయము అనాలి వాడు అలా అనాలి వాడు అనకపోతే వాడు ఏం వేదాంత శ్రవణం చేస్తున్నట్టు అది అది శ్రవణంలో అంత అన్ని ఇబ్బందులు ఉన్నాయి నేను అంచేతనే మీకు ఒక మాట చెప్పాను ఈ శ్లోత ఇది ఒక టాపిక్ ఇది ఏం చెప్పారు ఇట్స్ ఏ టాపిక్ ఆత్మవారే దృష్టం ఈ వాక్యం ఇట్స్ ఏ టాపిక్ అండ్ ఇట్ విల్ బి విత్ స్వర్స్ అంతైమ్ అప్పుడే అయిపోలేదు ఈ కథ ఇది మనతో కొంతకాలం ఉంటుంది కాబట్టి మనకున్న భావాలు మనకున్న ఫీలింగ్స్ మనం లోతుగా హృదయంలో భావన వచ్చేటువంటి భావాలు బుద్ధిలో మనం చేసే ఆలోచనలు వీటన్నిటినీ కూడా మనం పరిశీలనకి పెట్టాలి మనము ఇంతవరకు ఎప్పుడు పరిశీలించలేదు సరిగ్గా ఇప్పుడు ఒక కోరిక ఉన్నది ఆ కోరిక తీర్చేసుకున్నాం ఏమంటే మళ్ళీ ఇంకో కోరిక పుట్టింది అది తీర్చుకుంటున్నాం ఎప్పుడైనా మళ్ళీ శ్రీకృష్ణుడు కోరికలన్నీ ఉదయం ఇప్పుడు నాకు ఈ కోరికలు ఉన్నాయి ఈ కోరికల యొక్క స్వరూపం ఎట్టిది ఇవి ఎందుకు ఇలా ఉండాలి వీటిని ఇవన్నీ ఒకసారి ఇప్పుడు తీరిపోతే ఏమవుతుంది నేను కృతార్థులవుతానా అని వీడు పరిశీలించుకోవాలా పరిశీలించుకోవాలి ఏ బెంగలు ఉంటాయి భయాలుంటాయి భయాలుంటాయి నేను లేకపోతే వీళ్ళు ఏమైపోతారు అనే భయం సృష్టి ఆది నుండి ప్రతివాడికి వస్తూనే ఉంది ఈనాటికి కూడా నేను లేకపోతే వీళ్ళు ఏమైపోతారో అనుకున్నవాడు లేకుండా పోతూనే ఉన్నాడు మిగతా వాళ్ళు బాగానే ఉన్నారు అన్నీ నడుస్తూనే ఉంటుంది కానీ ఎప్పటికప్పటికే భయం ఏమిటి భయం ఈ భయం ఎందువల్ల వచ్చింది అని దాన్ని పరిశీలించాలి కదా పరిశీలిస్తే ఏమంటవుతుందని మీరు అడగచ్చు పరిశీలిస్తే మీ కామనలు భయాలు ఎగిరి తక్క ఉండవు అక్కడ తర్వాత మీరు ప్రతీది మూర్ఖంగా డూడూ బసవన్న తలకాయ ఊపిలాంటి ఊపిరి పద్ధతిలో స్వీకరించకూడదు ఉదాహరణకి ఆయన ఆత్మలింగం తీహో ఆత్మలింగం తీశాడాబా అని చప్పట్లు కొట్టేయడం కాదు ఈ డూడూ బసవన్న మానేయాలి బిగిన్ టు మీరు ప్రశ్నించటం ప్రారంభించాలి మననం అంటే అది శ్రవణమనననం నిధ్యాసనాల్లో మీరు ప్రశ్నించటం మొదలు పెట్టాలి దీనికి మీకు ఒక ఫార్ములా చెప్తా ఏదైతే సత్యమని మీరు స్వీకరిస్తూ వస్తున్నారో ఇది ఇది సత్యము దీంట్లో తెలుసుకోవాల్సింది ఏదీ లేదు ఇది ఒక సత్యము ఇది మన జీవితంలో ఇది స్థిరపడిపోయిన సత్యము అని మీరు ఏదైతే అనుకుంటూ వస్తున్నారో వాటిని అన్నిటినీ పైకి లాగి మళ్ళీ వాటిని ప్రశ్నించటం మొదలుపెట్టాలి మీకు ఉదాహరణ చెప్తా ఒక ఉదాహరణ ఏమిటంటే బ్రహ్మతంపరాదాత దగ్గర ఇంకో ఉదాహరణ వస్తుంది ప్రస్తుతానికి ఈ ఉదాహరణ చూడండి నేను పుట్టాను ఫలానాప్పుడు పుట్టాను ఇప్పుడు నేను మధ్య వయస్సులో ఉన్నాను అని మీరు అనుకుంటున్నారు అనుకోండి అది అది టేకెన్ ఫర్ గ్రాంటెడ్ ఎస్ దట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్ అని మీరు అనుకుంటున్నారు చాలా మౌలికమైనటువంటి ఒక తన గురించి తనకున్న ఒక భావము ఇప్పుడు దేవుడు వైకుంఠంలో ఉన్నాడా కైలాసంలో ఉన్నాడా మీరు ఎలా సెటిల్ చేస్తారండి అది మీరు ఇంకో ఆయన కలిసి చర్చ చేసి సెటిల్ చేస్తా ఉంటే ఎలా సెటిల్ చేస్తారు నేనంటాను దేవుడు వైకుంఠంలో ఉన్నాడా కైలాసంలో ఉన్నాడా చర్చ నీ గురించి నువ్వే నువ్వెవరివి ఆ దేవుణ్ణి సెటిల్ చేస్తానన్నా నువ్వు ఎవరివి నేను ఫలానా మధ్య వయస్సు కూడాను ఎందుకు మధ్య వయస్సు కూడా ఎందుకు అయ్యావు ఫలానా అప్పుడు పుట్టాను నువ్వు నిజంగా పుట్టావా ఆ ప్రశ్న వేసుకో నేను పుట్టేనా అని ప్రశ్నవే నేను పుట్టాను అని పాటలు పాడటం కదా నేను పుట్టేనా ఆ ప్రశ్నవే నా వయస్సు మధ్య వయస్సు నేను అనేదానికి వయస్సుందా ఇది టేకెన్ ఫర్ గ్రాంటెడ్ కాదుగా యూ షుడ్ నాట్ టేకిట్ ఫర్ గ్రాంటెడ్ అది నువ్వు ప్రశ్నమై అది ప్రశ్నించుకో తర్వాత ఇంకొక ప్రశ్న నిద్ర లేచారు నిద్ర లేస్తూనే ఏమైంది తెలివి వచ్చింది తెలివి వచ్చింది తెలివి వెంటనే ఏమైంది నేను ఉన్నాను ఇంకా తర్వాత నేను ఇది నేను అది అవన్నీ వస్తున్నాయి ఇప్పుడు ఈ నేను ఉన్నాను అనే అనుభవం ఆ తెలివి అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ ప్రశ్నవి ఆ ప్రశ్న వేసుకోకుండా ఆ తెలివి ఆ నేను నుంచి వచ్చే సంసారం గురించి ప్రశ్నలు వేసి దేవుడు కైలాసంలో ఉన్నాడా వైకుంఠంలో ఉన్నాడా అంటే నువ్వు నిద్రపోయినప్పుడు దేవుడు వైకుంఠం కైలాసం ఉన్నాయా లేవు కదా నువ్వు నిద్రలేచినప్పుడు వచ్చిన తెలివిలో ఉన్నాయా లేవు కదా మొట్టమొదటి వైకుంఠం కైలాసం దేవుడు వచ్చారా నేను ఉన్నాను వచ్చిందా నేను ఉన్నాను వచ్చింది ఆ తర్వాతే కదా వైకుంఠ కైలాసాలు వచ్చాయి కాబట్టి నువ్వు వైకుంఠ కైలాసాల గురించి విచారం ఏమిటి ఏం విచారం చేస్తావు ఏం సెటిల్మెంట్కి వస్తుంది సెటిల్మెంటే రాదు అసలు ఈ నేను ఉన్నాను ఏదైనా సెటిల్ చేయను ఎక్కడి నుంచి వచ్చింది ఈ నేను ఉన్నాను అన్నది ఇప్పుడు లేదు ఈ క్షణంలో లేదు ఈ క్షణంలో వచ్చి కూర్చుంది ఎక్కడి నుంచి వచ్చింది మనం చేయి దాని మీద నిధుధ్యాసనం చేయి నేను ఎవరు నిధుధ్యాసనం చేయి నేను ఏమిటి నిధుధ్యాసనం చేయి తర్వాత ఈ డబ్బు పోగేస్తున్నాం ఇవన్నీ మనం ఈ సంపదలు ఇవన్నీ పోగేస్తున్నాం నేను ఏమిటి పట్టుకెళ్తాను నాతోటి అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను ఎక్కడికి వెళ్తాను ఏమిటి పట్టుకెళ్తాను నిధిధ్యాసనం చేయి మౌలికమైనటువంటి సత్యాలను నిధిధ్యాసనం చేయకుండా ఊరికే ప్రపంచాన్నంతా ఏలుతాను అంటే ఎక్కడ గురుకుతుంది తర్వాత మనము మన చుట్టూ ఒక బందిఖానాన్ని నిర్మాణం చేయటంలో ఎంతో శక్తిని మనం ఉపయోగించాం ఒక పెద్ద బంధాన్ని నిర్మాణం చేయటంలో కోరికలు మీరు కామన కలిగి ఉంటారు కామన ఎంత ఎనర్జీ అది మెంటల్ ఎనర్జీ ఆ కోరిక తీరడానికి ఎంత ఎనర్జీ మీరు ఖర్చు పెడతారు లేకపోతే ఈ పుణ్యం ఈ కర్మ చేస్తే స్వర్గం వస్తుందని ఎక్కడో మాట ఎవడో చెప్తే దాని మీద మీరు ఎంత ఎనర్జీ ఖర్చు పెడుతున్నారు ఈ భయాలని నివారణ కోసం ఎంతెంత ఎనర్జీ ఖర్చు పెడుతున్నారు సో ఇదంతా ఈ కోరికలు భయాలు బెంగలు ఈ బాంధవ్యాలు డబ్బు పోగేయడానికి బంగారం పోగేయడానికి ఈ ఆభరణాలు ఈ వస్త్రాలు వీటన్నింటినీ పోగేసి మడకలు పెట్టుకుని పెట్టుకోవడానికి మీరు ఎంతంత ఎనర్జీ ఖర్చు పెడుతున్నారు ఎంత శక్తిని వినియోగిస్తున్నారు మీరు ఇంత కష్టపడి పోగేసినటువంటిది ఇదంతా కూడా అది బంధం కాదది అది కనపట్టం లేదా తెలియట్లేదా అది పెద్ద బంధం అది దాంట్లో ఉపకారం అసలు ఏమీ లేనే ఎంత బంధం అది అది ఇదంతా కూడా బంధము అని ఎలాగే గుర్తించగలుగుతారు అది కేవలము మనన నిధ్యాసనముల వలన మాత్రమే గుర్తిస్తారు శ్రవణం చేయాలి శ్రవణం వల్ల కూడా దాన్ని దానిని శ్రవణ మనన నిదిధ్యాసనాల్లో ఈ మనిషి ఉన్నటువంటి బంధాన్ని గుర్తించేటువంటి ఒక అద్భుతమైన అవకాశం లభిస్తుంది కాబట్టి మనన దిధ్యాసనాలు లేకుండా కేవల శ్రవణం వల్ల ఒరిగేది లేదు నాణ్యత శ్రవణ మాత్రమే అన్యథ అంటే మనన నిధ్యాసనంలో కలుపుకుని ఆ ఏకత్వం సిద్ధించాలి అది ఆ ఏకత్వం సిద్ధించకుండా కేవల శ్రవణం వల్ల మీకు ఉపకారము ఉండదు నేను చెప్తూ ఉంటానైతే నేను కేవల శ్రవణం వల్ల ఉపకారం ఉండదు మనం అనేది చేసినాలని చెప్తూ ఉంటాను చెప్తూ ఉంటే దాన్ని ఒక కండిషనింగ్తో వింటూ ఉంటారు కొంతమంది ఒక కండిషనింగ్లో ఉంటారు ఆ కండిషనింగ్తో వింటూ ఉంటారు విన్నీ విన్న తర్వాత ఏం చేస్తారో తెలిసిన ఈ స్వామీజీ ఇలా చెప్తాడు ఆ స్వామీజీ అలా చెప్తాడని స్వామీజీ కొన్ని కేటగిరీలు పెడతారు తప్ప వాళ్ళు దాన్ని తమ జీవితంలోకి తీసుకెళ్ళి కొంత మననం చేయాలి అని ఆలోచన చేయరు ఇది ఎలాగంటే భామతీకారుడు అలా చెప్పాడు వివరణాచార్యులు ఇలా చెప్పాడు అన్నట్టు అది కేటగిరీలో సో వీడి ఈ గ్రూప్ వాడు వాడు ఆ గ్రూప్ వాడు అని కేటగిరీ చేయడమే తప్ప తన జీవితంలో తాను దాన్ని పరిశీలనకు పెట్టాలి అనేటువంటి దృష్టి చాలా ఉంటుంది ఎనీవే మంచిది యత్ బ్రహ్మక్షత్రాది కర్మ నిమిత్తం వర్ణాశ్రమాదిలక్షణం ఆత్మని అవిద్యాధ్యాత ప్రత్యయ విషయ క్రియాకారలాత్మకం అవిద్యాత్యయ విషయం రజ్జ్వామివ సర్ప్రత్యయ అది సర్వ్రత్యయ కాదండోయ్ అంటే ఒక పుస్తకంలో సర్వప్రత్యయ హాను మన పుస్తకంలో సర్పప్రత్యయ హానే ఉంటుంది అంటే మన పుస్తకంలో కూడా ఏవో తప్పులు ఇక్కడ అక్కడ వస్తాయి తప్పులు లేదు ఎందుకంటే బుద్ధి యొక్క అతీక్ష్ణత ఇటు చేదిరినప్పుడు ఏవో కొన్ని తప్పులు దొర్లుతాయి ఇక్కడ సర్వప్రత్యయ ఉంది అప్పది సర్పప్రత్యయ హాని దాన్ని తెలుసుకోవడానికి పెద్ద తిరుగుతాయిట్లేమక్కర్లా రజ్వామివా అన్నారు కదా సర్వప్రత్యయ తదుపమర్దనార్థమాహ మంత్రం అందాము ఆత్ మైత్రేయీ ఆత్మనో వా అరే దర్శనైన శ్రవణేన మధ్యా విజ్ఞాన ఇదం ఆ వాక్యం ఉంది అక్కడ మంత్రం పూర్తవుతుంది ఆ వాక్యానికి భాష్యకారుల యొక్క అవతారిక ఆ వాక్యానికి అవతారిక మన పుస్తకంలో అలా సపరేట్గా అవతారికల వల్ల ఇచ్చి ఉంటాం దేనికి దానికై సో ఆ వాక్యములకు అవతారిక అంటే దాని అర్థం తాత్కాలికంగా మనం శ్రవణ మరణానికి ధ్యాసనాల వాక్యం పూర్తి చేశామనమాట ఆయన బోరార్లేస్ అయితే మళ్ళీ వస్తుంది Again, I will be talking about them as the occasion rises. Now, what is the meaning of Brahmakshatrādi karma-nimittam? Now, what is the meaning of Vaidika-karma? Vaidika-karma-cheita-aniki-nimittam is the meaning of Varnam. Varnam-nimittam. Now, Rāja, Rājasūya, Swarājyakāmo, Yejeta, Rājasūya, Yāga, Rājasūya, Yāga, Rājasūya, Yāga, Rājasūya. రాజసూయ యాగం ఎవడు చేయాలి రాజు చేయాలి ఏమండి బృహస్పతి శవం ఉన్నది సో అది ఎలాగంటే సోమేనేష్వ బ్రాహ్మణ బృహస్పతి శవేన యజేత అని అలాగంటే వాక్యం ఒకటి వాడు బ్రాహ్మణుడై ఉండాలి సోమయాగం చేసిన వాడు అయి ఉండాలి అప్పుడే బృహస్పతి శవము అని ఇంకో యజ్ఞాన్ని చేయటానికి అర్హత వస్తుంది అలాగే వైశ్య స్తోమము అని ఒక యజ్ఞం ఉన్నది దాన్ని ఎవరు చేస్తారు ఆ పేరుని బట్టి ఆయన వ్యాపారస్తుడు అయి ఉండాలి ఓ సద్బ్రాహ్మణుడు వేధులు చదువుకుంటూ వైశ్య స్తోమని చేస్తే అది శోభగా ఉండదు ఆయన ఆయన సౌకారుగా చేయాలి వైశ్య స్థోమం ఏమండి అలాగే రథకారేష్టి అని ఒక యజ్ఞం దాన్ని ఎవరు చేస్తారు రథకారుడు చేస్తాడు రథకారుడు అంటే రథాలని వాటిని చేసే కమ్మరు ఉన్నాడు సరే వాడు చేస్తాడు అలాగే నిషాద ఇష్టి ఒకటి ఉన్నది నిషాదుడు అంటే ఈ కొండ కోయ కోయా బోయ నిషాదుడు అంటారు గుహుడు సో వాడు చేయాల్సి ఉంటుంది ఆ ఇష్టి సో ఈ విధంగా ఈ కర్మకాండ అంతా కూడా వర్ణాశ వర్ణ విభాగంలో ఉన్నది ఆశ్రమ విభాగంలో కూడా ఉంటుంది కర్మకాండ బ్రహ్మచారి కర్మలు వేరు బ్రహ్మచారి కర్మ చేయాలి అవి వేరు గృహస్థు చేసే కర్మలు వేరు వానప్రస్థుడు గృహస్థుగా ఉంటూనే వానప్రస్థుడని మరో ఆశ్రమం అక్కడ చేసే కర్మలు వేరు సన్యాసి చేసే కర్మలు ఏమి ఉండవు వేవో పహరకున్నా అవి వేరుగా ఉంటాయి సో ఏమైపోయింది ఇక్కడికి కర్మ నిమిత్తమేమిటి బ్రాహ్మణ క్షత్రియాది వర్ణములు తర్వాత సన్యాస గృహస్థ ఇత్యాది ఆశ్రమములు ఇవి కర్మ ఉన్నాయి వీటిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపానికి వీటికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఎట్టిది అనేది చర్చకు పెద్ద డిఫికల్ట్ టాపిక్ ఇది సో ఇది మనం కంటిన్యూ చేద్దాం ఓం పూర్ణమో పూర్ణమి